మ శ్లో పూర్తి ముప్పై తొమ్మిదో శ్లోకం ఏ సంశయం కృష్ణేత్తుమర్హస్ వదన్య సంశయ్యుపద్య సో హే కృష్ణ కృష్ణ అనే పదానికి ఇంతకు ముందు మనం భాష్యకారులు అర్థం చెప్పారు కర్షణాత్ కృష్ణ అంటే తొలగించువాడు ఆ కర్షణము అంటే అపకర్షణము అంటే తొలగించుట సో ఏమిటి తొలగిస్తాడు అంటే భక్తజన పాపాది దోష అపకర్షణాత్ కృష్ణ సో భక్తజనుల యొక్క దోషములను పాపము మొదలైన దోషములను కలిగించేవాడు కనుక ఆయనకి కృష్ణ అనిపడు సుహే కృష్ణ వాస్తవంలో సందేహము అది కూడా ఒక దోషమే అయినా ఒక డౌట్ ఉండడం తప్పు కాదు కానీ ఆ డౌట్ని సెటిల్ చేసుకోవాలి కదా దానికి ఎవరినైనా మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఆ సందేహాన్ని నివారణ చేసుకోవాలి ఈ సందేహంలో రెండు ప్రవృత్తులు కనపడతాయి ఒకటి సందేహ నివృత్తి ప్రధానమైన ప్రవృత్తి రెండవది సందేహ దార్ధ్య ప్రధానమైన ప్రవృత్తి సందేహాన్ని నివృత్తి చేసుకునేవాడు జిజ్ఞాసుగా ఉంటాడు వాడు సందేహ నివృత్తి కోసం మహాత్ముల దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తారు కానీ కొంతమంది అందుకోసం ప్రశ్నించారు సందేహాన్ని మరింత దృఢం కోసం సందేహంలోనే ఉండిపోవడం కోసం ప్రశ్న వేస్తారు ఆ ప్రశ్నని బట్టి మనం చెప్పచ్చు వాడు ప్రశ్న వేస్తాడు ఎలా వేస్తాడంటే ఆల్రెడీ దానికి సమాధానం తనకి తెలుసును అనే ధోరణిలో ప్రశ్న వేస్తాడు తర్వాత అంతేగాని తనకి తెలియకుండా ఉండే సందేహ నివారణ కోసం ప్రశ్న వేయ కాబట్టి అలా ఉండకూడదు ఆ డౌట్ సందేహమే ప్రధానంగా ఉండకూడదు సందేహ నివృత్తి ప్రధానంగా ఉండకూడదు సందేహం కూడా ఒక దోషమే హృదయంలో ఉండే దోషం అటువంటి దోషాన్ని నివారణ చేసి వాడవు నువ్వు అనే ఆ సంబోధన యొక్క స్వారస్యం శ్రీకృష్ణ సంశయం సంస్కృతంలో ఈ పదాలకి కొంచెం ఎత్కించి భేదం ఉంటుంది సందేహము సంశయము సందేహము అంటే జనరల్లీ ఎనీ డౌట్ ఈజ్ కాల్డ్ సందేహ సంశయ అంటే ఏ ఆర్బి ఉభయకోటి అవగాహి సంశయ రెండు పక్షాలు ఉంటాయి ఆ రెండు పక్షాలు వాడికి తెలుసు ఏ పక్షము అది సంశయం సో అటువంటి చిన్న తేడా ఉంటే ఉండొచ్చు సందేహానికి సంశయానికి ఇప్పుడు వీడు రెండు మార్గముల నుండి కూడా భ్రష్టుడైనాశాన్ని పొందేస్తాడా లేక వీడు కృతార్థుడై జీవన్ముక్తుడవుతాడా ఈ జన్మలో ముక్తుడు కాలేకపోయాడు కనుక ఇంకొక జన్మలో లేకపోతే తర్వాత ఏదో సందర్భంలో ఈ సాధకుడు ముక్తుడవుతాడా లేక రెండు విధాలా కూడా భ్రష్టుడైపోయి ఇది అయోగ్యుడిగా ఆ భ్రంశంలోనే ఉండిపోతాడా అని ఆ విధమైనటువంటి ఉభయ కోటి అవగాహి సంశయ రెండు పక్షాలు ఉండి దాంట్లో ఏది యథార్థము అనే సందర్భంలో అడిగే కృష్ణకి సంశయము అని పేరు శంక అని ఇంకొక పదం ఉండదు శంక అంటారు శంక అంటే అది డౌటే కానీ ఎటువంటి డౌటు కృంతతి ఇది శంక షం సుఖమును క్రంతతి తెగొట్టేది అంటే లేకుండా చేసేది దాని శంక అని అంటారు వాడికి ఇంకా సుఖం ఉండదు ఆ సందేహ నివృత్తి అయ్యే వరకు సుఖం ఉండదు అనుమానం అనేది తెలుగులో అనుమానం చూడండి ఏదో భార్య భర్తకో భర్త భార్యకో అనుమానం ఉంటుంది ఆ అనుమానం నివృత్తి అవడము ఉండదు విశా వీడి మనస్సుకి శాంతి ఉండదు అలా ఉంటుంది దట్ ఆఫ్ ద థింగ్ ఇట్ ఈస్ అలాగే కొంతమంది స్పిరిచువల్ ఫీల్డ్లో కూడా ద్వైతమా అద్వైతమాన అలాగ గిలగిల్లాడుతూ ఉంటారు ఇటు తేలక అటు తేలక సో అటువంటి శంక సుఖాన్ని అది దూరం చేసుకుంది కాబట్టి ఎప్పుడు కూడా ఆ సందేహంలో ఉండిపోకూడదు దాన్ని నివారణ చేసేసుకోవాలి నివారణ చేసుకునే క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉండాలి అలాగే లూజ్ థింకింగ్ డౌట్ఫుల్ థింకింగ్ ఉండకూడదు డౌట్ఫుల్ థింకింగ్ డూబియస్ థింకింగ్ అంటారు సో అలాంటి ఉండకూడదు క్లారిటీ ఆఫ్ థింకింగ్ క్లియర్గా ఉండాలి స్పష్టంగా తెలుస్తూ ఉండాలి తర్వాత మనం వెంటనే ఆ మార్గంలో మనం ముందుకు వెళ్ళగలగచ్చు లేకపోతే తర్వాత వెళ్ళే టైంలో వెళ్తాం మనకు ఉన్న సౌకర్యాన్ని బట్టి మనం చేస్తాము కానీ థింకింగ్లో మాత్రం ఏ రకమైన దోషం ఉండకూడదు క్లారిటీ ఆఫ్ థింకింగ్ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉండాలి హేజీగా ఉండకూడదు కొంతమంది చాలా లూజ్ థింకింగ్ ఏది స్పష్టత ఉండదు సుస్పష్టత లేని థింకింగ్ ఉంటుంది హేజీగా ఉంటుందన్నమాట అలా ఉండకూడదు అందుకోసం శ్రీకృష్ణ ఈ నా సంశయాన్ని నేను నివారణ చెయ్యాలి సంశయం చేత్తు అర్హసి సంశయం అన్నది అది విషపు మొక్క వంటిది లేకపోతే కలుపు మొక్క వంటిది కలుపు మొక్క పెడితే అసలు మొక్కకే నష్టం కలుగుతుంది కాబట్టి దాన్ని తీసి అవతల పారేయాలి కాబట్టి ఈ హృదయం నా హృదయంలో ఉన్నటువంటి సందేహాన్ని నీవు నివారించవలసినది అశేషత పూర్తిగా నివారించవలసినది మళ్ళీ ఇంకా ఏదో ఇంకా ఓపెసర సందేహం మిగిలిపోని విధంగా నీవు నివారించవలసినది ఏం పోనీ కృష్ణుడే ఎందుకు నివారించాలి మరొకళ్ళని అడిగి నివారణ చేసుకోవచ్చు కదా అంటే తర్వాత నివారణ చేసుకోవచ్చు కదా అంటే ఇంకా తర్వాత లేదేమీ లేదు నీవు తప్ప ఈ సంశయాన్ని నివారణ చేయగలిగిన సమర్థుడు మరొకడు లేడు వదన్య సంశయస్య అస్సేత్తా నహి ఉపపద్యతే నీవు తప్ప ఈ సంశయాన్ని నివారణ చేయగలిగిన మునగాడు జ్ఞాని లేకపోతే గురువు మరొకడు నేడు నాకు అనిపిస్తుంది నాకల్లా అనిపిస్తుంది చూడండి మీరు కూడా ఆలోచించండి శ్రీకృష్ణుడే ముఖ్యంగా శ్రీకృష్ణుడు కానీ లేకపోతే మహాత్ములు ఎవరైనా కూడా వాళ్ళ యొక్క బోధ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళ జీవితకాలంలో వాళ్ళు చాలా సింపుల్ పీపుల్ జ్ఞాని యొక్క జీవితానికి అజ్ఞాని యొక్క జీవితానికి బాహ్యంలో పెద్ద తేడా ఏమి ఉండదు జ్ఞాని కూడా నేల మీదే నడుస్తాడు గాల్లో ఏమి నడవడం జ్ఞాని కూడా అన్నం అవి తింటాడు బంగారం మొక్కలో ఏం తినడం సో జ్ఞాని కూర్చుని గాల్లోకి ఏమి ఎగరడు నేలలో నడవడు అలాగేమీ ఉండదు చాలా సింపుల్గా ఉంటారు జ్ఞానన్నవాడు సింపుల్గా ఉంటాడు ఏవేవో విడ్డూరములైనవి చేయడం ఏవేవో తీస్తూ ఉండడాలు ఇలాంటివి ఏం చేయడం చాలా సింపుల్గా ఉంటాడు జ్ఞానన్నవాడు వాళ్ళ జీవితకాలంలో వాళ్ళు అలాగే ఉండేవారు శంకరుడైనా అంతే శ్రీకృష్ణుడైనా అంతే వెరీ సింపుల్ పీపుల్ బుద్ధుడైనా అంతే ఎవడైనా అంతే మహాత్మా గాంధీ గారు ఉన్నారనుకోండి రామకృష్ణ పరమహంస భగవాన్ రమణ మహర్షి వాళ్ళ జీవితాలు చూస్తే మనకి వాళ్ళు కూడా చాలా సింపుల్గా లీవ్ చేశారు కానీ ఇంతట్లోకే రమణ మహర్షి గురించి ఆయన ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం జీవించారు ఆయన మీద ఎన్ని కథలు ఉన్నాయి ఇప్పటికే కొన్ని కథలు అసలు రమణ మహర్షి మీద కథ రావడానికి ఛాన్సే లేదు ఎందుకంటే ఆయన బోధ ప్రధానుడు తప్ప ఈ ఫినామినల్ ప్రధానుడు కాదు ఇది చేశాడు అది చేశాడు అలాంటి ప్రాధాన్యం అసలు లేనే లేదు ఆయన జీవితంలో ఆయన అంతసేపు తత్వబోధయే అయినా కూడా ఆయన మీద ఏవో కథలు తర్వాత రామకృష్ణ బ్రహ్మహంస కూడా భక్తి ప్రధానమైనది తప్ప ఆయన కూడా ఫినామినల్ కాదు ఇలా చేశాడు అలా చేశాడు ఇక్కడ ఈఘన కార్యం అక్కడ ఆఖన ఏం చేశాడు అది చేయడం అనేది ప్రధానం కాదే కాదు ఆయన జీవితంలో అయినా కూడా ఆయన జీవితానికి సంబంధించి కూడా ఇవ్వేవో కథలు అలా ఆ రకంగా మహాత్ముల యొక్క జీవితము అత్యంత సరళమైన జీవితం ఉంటుంది ఆ సరళమైన జీవితాన్ని బోధ చాలా గొప్పగా ఉంటుంది అత్యద్భుతమైనటువంటి బోధ ఉంటుంది జ్ఞానబోధ సో ఈ రెండు ఆస్పెక్ట్స్లో మీరు ఎప్పుడైతే ఈ బయోగ్రఫీ పేరుతోటి ఆ జీవితంలో ఉన్నవి లేనివి కల్పించుకుంటూ కూర్చుని కథలని నమ్ము కథల్ని కల్పించుకోవడం కథలు ఎందుకు కల్పించుకుంటారు మన మానవులు అంటే దే వాంట్ టు బిలీవ్ ఆల్ దాట్ వాళ్ళు ఏమనుకుంటారంటే నిప్పుల్లో నడిచేస్తే వాడు గొప్పవాడు అనుకుంటారు కాబట్టి ఆయన నిప్పుల్లో నడిచేశారు అని వీళ్ళు కల్పించుకుంటారు వీళ్ళు కల్పించుకోవడానికి ముందే ఆయన నిప్పుల్లో నడిపి చూపిస్తే ఇంక ఇంకా సమస్య లేదు అసలు వీళ్ళు కల్పించుకోకుండా ఆయనే నడిపి చూపించాడు అనుకోండి ఇంకా గొడవ ఏ ఉంది ఇంకా ఎలాగూ నడిపించాడు కదా కాబట్టి అదే గొప్పనే వీళ్ళు అనుకుంటారు సో ఈ విధంగా వీళ్ళ కల్పనకి తగ్గట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది వాళ్ళు బిహేవ్ చేసినా చనిపోయినా వీళ్ళు కల్పించుకుంటూ ఉంటారు ఈ విధంగా మహాత్ముల జీవితం చుట్టూ ఏవేవో కథలు అల్లుకుని ముఖ్యంగా ఈ కథలు మనిషి జీవించి ఉండగానే కథలు ప్రచారంలోకి వచ్చేస్తుంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించిన వాళ్ళ జీవితాల యొక్క కథలు చెప్పేది ఏముంది శంకరాచార్యులు వీళ్ళందరూ కూడా ఎప్పుడో మీరు ఆ కథలకి ప్రాధాన్యమిచ్చి వాటి చుట్టూ మీరు పరిభ్రమిస్తూ ఉంటారో మీకు బోధ అనేది ఏమీ లేకుండా అయిపోతుంది బోధ ఫోకస్ పోతుందంటే బికాస్ దర్ ఈజ్ అ లా Mind can focus on only one thing. It cannot focus on so many things. On one thing it can focus. You need to focus on the time of the time. So, the time of the time is that you want to focus on the time and on the time. This is the time of the time. What happens in the time? So, you need to focus on the time. You need to focus on the time. మొత్తం ఎంటైర్ ఫోకస్ గోస్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్ అవodha గాలికి పోతుంది అలాగాకుండా ఈ ఘటనల తోటి సంబంధం రాయకుండా కేవలం బోధ ప్రధానంగా ఉన్నట్లయితే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది శ్రీకృష్ణుని ఆ దృష్టి తో చూడాలి శ్రీకృష్ణుడు ఏ ఎలాంటి బట్టలు దట్టుకున్నాడు ఎలాంటి రంగులో ఉండేవాడు ఇవన్నీ కూడా సెకండరీ లేకపోతే ఆయనకు మీసాలు ఉండేవా కావ ఎక్కడ జొనపాల్ జుట్టుందిదా ఆయన ఇంకా ఏం చేసేవాడు గుర్రం మీద ఎక్కి వెళ్ళేవాడా రథం మీద ఎక్కి వెళ్ళేవాడ ఆయన ఎక్కిన రథం నేల నడిచేదా గాల్లో పరిగెత్తిదా ఈ రకంగా మొదలు పెడితే ఇంకా వాటిల్లోనే వీడు ఉంటాడంతే వీడి ఆ లెవెల్ దాటి పైకి రాలేదు సో పీపుల్ గెట్ కాట్ ఇన్ దాట్ ఆయన డ్యాన్స్ చేసేవాడు కాబట్టి మేము డ్యాన్స్ చేస్తాం ఎందుకు డ్యాన్స్ ఎందుకు చేయాలి అని ఆలోచించుకున్నాను సో శ్రీకృష్ణుడిని చూస్తే అలా అనిపించదు ఈ శ్లోకం చూడండి అర్జునుడు ఏమంటున్నాడు నాకు ఈ సందేహం ఉందాయా బాబు ఈ గొప్ప సందేహం ఇది దీన్ని నివారణ చేసుకో చేసుకోకపోతే నా మనస్సుకు విశ్రాంతి లేదు దీన్ని సందేహాన్ని నివారణ చేయగలిగిన నువ్వే నువ్వు తప్ప మరే ఈ సందేహాన్ని వృత్తి చేసివాడు ఎవడూ లేడు అక్కడ ఆ శ్రీకృష్ణార్జున సంవాదంలో మీకు ఒక జ్ఞాని బోధ జ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి ఒక జ్ఞాని అయిన పురుషుడు మీకు దర్శనమిస్తాడు తప్ప ఈ ఫినామినల్ పర్సన్ దర్శనమివ్వడ అంచేతనే స్వామి వివేకానంద్ చాలా స్పష్టంగా ఒకటి రాశారు నేను కూడా మీకు చాలాసార్లు మెన్షన్ చేశాను గీతాకృష్ణుడు వేరు రాధాకృష్ణుడు వేరు అని చెప్పి పై మాట ఇంకో మాట కూడా చెప్పారు ఆయన మీరు గీతాకృష్ణుడి గురించి చూసుకోండి రాధాకృష్ణుడి గురించి కంగారు లేదు అని చెప్పారు గీతాకృష్ణుడు అర్థం చేసుకున్నాక రాధాకృష్ణుడు మీకు అర్థం అవుతాడు ఎలాగానో గీతాకృష్ణుడు వీధులు పెట్టి రాధాకృష్ణుడిని పట్టుకున్నారంటే మీకు ఏమీ అర్థం కాదు ఆ తత్వం తెలియకుండా పోతుంది అని ఆయన అలాగా రాస్తాడు స్వామి వివేకానంద ఫస్ట్ కాబట్టి శ్రీకృష్ణుడు అంటే జగద్గురువు కృష్ణం ఉండే జగద్గురు జగద్గురు అంటే జగత్తుకంతకీ అంటే సకల మానవాళికి సకల దేశముల యందు సకల కాలముల యందు సకల మానవాళికి ఉపయోగపడే విశ్వజనీనమైన సార్వకాలికములైన సత్యములను బోధించిన జ్ఞాని మహాత్ముడు అని అర్థం జగద్గురువు అంటే It's not a title. If you have a title of the title, then Allah will have a title. If you have a title, I will say that I am a Jagat Guru, and I will say that I am a Prema. But that is not the point. So, there is a quality of the Upadhesha. There is a quality of the Upadhesha. Our Jagat Guru is an Atsu. Manchide, Shri Bhagavanu Vaaca, ైవేహనా వినాశస్కస్ విద్య నహి కళ్యాణకృత్ క్చిత్ దుర్గతిం తాత గీ సో శ్రీకృష్ణుడు చాలా క్లియర్ కట్ సమాధానాన్ని చెప్తున్నాడు ఏ రకమైన సందేహము ఇంకా అర్జునుని మనస్సులో మిగిలి ఉండడానికి వీళ్ళే అశేషత అన్నాడు ఆ సందేహాన్ని పూర్తిగా నివారించడం ఎంత బలమైన సమాధానం చెప్తున్నాడంటే ఎవరికైనా సంశయం ఉన్నట్లయితే ఏటం ఈ వేదాంతం ఈ వైరాగ్యం ఇదంతా దీనివల్ల మాకేమిటి ఉపయోగం అని అలాంటి సంశయం ఎవరికైనా ఉన్నట్లయితే ఈ శ్లోకాన్ని కోర్టు చేసి చూడమా అటువంటి సంశయం పెట్టుకోవద్దు అని మనం హామీ ఇవ్వవచ్చు అలాగంటే ఒక బలీయమైనటువంటి సందేశం కలిగిన శ్లోకాన్ని శ్రీకృష్ణుడు అంటున్నాడు శ్రీ భగవాను వాచ సో అక్కడ అర్జునుని యొక్క సమస్య ఏమిటంటే ఉభయభ్రష్టత్వం కదా అంటే కర్మ తత్ఫల సన్యాస దైహికన్యాసాత్ ఐహిక ఆముష్మిక భోగ భ్రంశ అది నేను టీకాకారాన్ని చూశాను సో చూడండి కర్మ చెయ్యి కానీ కర్మఫలాన్ని నీవు ఆశ పెట్టుకోకూడదు కర్మఫల తృష్ణ లేకుండా కర్మ చెయ్యి అంటే ఏమైపోయింది అక్కడికి కామ్యకర్మ త్యాగం అయిపోయింది కన్యకర్మ త్యాగం ఈస్ ది డైరెక్ట్ కరాలది ఆఫ్ కర్మ యోగా డైరెక్ట్ కరాలి సో ఇప్పుడు మీరు ఇలా వస్తుంటే అక్కడ బోర్డ ఒకటి ఉంది శివానందజీ మహారాజ్ యొక్క బోధలో రెడ్యూస్ యువర్ వాంట్స్ కర్టే కర్టేల్ యువర్ వాంట్స్ రెడ్యూస్ యువర్ పొజిషన్స్ లివ్ ఎ వెరీ సింపుల్ లైఫ్ సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అని బోధ సో ఇప్పుడు ఆ బోర్డు చూపించి మనం ఇది పాటిస్తే ఏమవుతుంది మోక్షం వచ్చేస్తుంది సపోజ్ జీవితంలో ఇది పాటించాడు అనుకోండి ఒకడు వాడికి మోక్షం రాకపోతే ఇటు కోరికల నుంచి జారిపోయాడు అటు అని అలాగే ఉభయ భ్రష్టత్వాశంక ఆ సందేశం మీద మీరు లేవనెత్తవచ్చు సో ఈ ఉభయ భ్రష్టత్వాశంకని అలా లేవనెత్తతూ ఉండొచ్చు ప్రతి దాని మీద కూడా అది యోగ్యమైన ఆశంక కాదు అర్జునుడు పాపనేదో ఏమని చెప్తాడు శ్రీకృష్ణుడు దాన్ని వెంటనే త్రోసిపుచ్చుతున్నాడు కాబట్టి ఎప్పుడైతే మీరు నిత్య కర్మలు అని మాత్రమే అనుష్ణం కర్మలు చేయొద్దని ఎవడు ఎవరికి చెప్పరు ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఉండగా ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి ఎలక్ట్రిసిటీ ఉంది స్విచ్ ఆన్లో ఉంది ఫ్యాన్కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది ఇప్పుడు ఫ్యాన్ తిరగకూడదు అంటే ఎప్పుడు తిరగడం మానేస్తున్నది ఆ ఫ్యాన్లో ఉన్నటువంటి మోటార్ కాలిపోయిన తర్వాత తిరగడం మానసు సరిగ్గా అదేవిధంగా ఈ దేహము విశ్వవ్యాపకమైనటువంటి ఆ ప్రాణశక్తితో కనెక్ట్ అయ్యి ఉంది ఎలక్ట్రికల్ కనెక్షన్ దీనికి ఉంది ఆ పీల్చే గాలి ప్రాణవాయువు ఆ ప్రాణవాయువు ద్వారా ఇది విశ్వవ్యాపకమైన ఆ ప్రాణశక్తితో కనుక హిరణ్య గర్భ పేరు ఆ ప్రాణశక్తికి కాస్మిక్ లైఫ్ కనుక ప్రాణ కూడా పేరు అటువంటి ఆ కాస్మిక్ లైఫ్కి కనెక్ట్ అయ్యి ఉంది రెండు లీడ్స్ ఎలక్ట్రిసిటీకి రెండు లీడ్స్ ఉన్నట్టుగానే దేవుడు దీనికి కూడా రెండు లీడ్స్ పెట్టాడు చూడండి రెండు పెట్టాడు ఒకటి కూడా న్యూట్రాన్ కూడా పెట్టాడేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇది మూసిపోతుంది త్రీ ప్లగ్ పిన్ ఉంటుంది చూడండి ఆ రకంగా ఈ త్రీ ప్లగ్ పిన్ను ఆ వాయువు ప్రాణ వాయువుకు ఫిక్స్ అయ్యింది ఎప్పుడైనా ఈ త్రీ ప్లగ్ పిన్ను మూసి ఇలా మూసేశారు అనుకోండి ఇంకంటే పడిపోయి కాబట్టి ప్రాణవాయువు చాల లేదనుకోండి అప్పుడేం చేస్తారు ఆక్సిజన్ సిలిండర్ పెడతారు ఇలా మాస్క్ లాగా పెట్టి అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అనుకుంటున్నారు దీంట్లో నుంచి పట్టుకొచ్చారు ఈ గాలిని కలెక్ట్ చేసి దాంట్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ తీసేస్తే ఆక్సిజన్ పర్సంటేజ్ పెరుగుతుంది దాంట్లో ఉన్న నైట్రోజన్ తీసేస్తే ఆక్సిజన్ పర్సంటేజ్ ఇంకా పెరుగుతుంది దాంట్లో ఉండే హైడ్రోజన్ తీసిస్తే ఇవన్నీ ఇలాంటివి తీసేయాల్సింది తీసేస్తే మూడో నాలుగో తీసి పారేస్తే దాంట్లో ఉండే ఆక్సిజన్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది ఆ ఆక్సిజన్ సిలిండర్లో పెట్టి దానికి ఓ క్యూబ్ పెట్టి వీడు ముక్కు పెడతాం అది కూడా హిరణ్య గర్భుడే ఆ సిలిండర్ కూడా హిరణ్య గర్భుడే అదేదో గాంధీ హాస్పిటల్ వాళ్ళు సిలిండర్ అనుకున్నారు అది కూడా హిరణ్య గర్భుడే కాబట్టి హిరణ్య గర్భుడితో వీడు కనెక్ట్ అయి ఉన్నాడు ఆ కనెక్షన్ ఉన్నంత సేపు ఈ మోటార్ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది లబ్ డబ్ లబ్ డబ్ లబ్ ఈ మోటార్ తిరుగుతున్నంత సేపు కర్మ ఉంటుంది కాబట్టి కర్మం మానేమని ఎవరు సలహా చెప్పరు నహి దేహభృత అశక్యం కర్త చెప్తున్న కర్మాన్ విశేషత గీతావాక్యమే బా బాడీలో ప్రాణం ఉన్నంతసేపు కర్మలు ఉంటాయి కాబట్టి కర్మలు మానేయమని సలహా కాదు కామ్య కర్మ పరిత్యాగం చేసేవి అంటే కామనలు రెండు విధాలు కదా ఇహలోక కామనలు పరలోక కామనలు రెండు రకాల కామనలు సాధారణంగా యువలంలో ఉన్నప్పుడు ఇహలోక కామనలు అధికంగా ఉంటాయి పిక్నిక్ వెళ్ళాలి తర్వాత ఏమో హనీ మూన్ పిక్నిక్ ఈ భోగాలు ఆ భోగాలు అని ఉంటాయి కొంచెం రిటైర్ అయ్యేప్పటికీ పరలోక కామనలు అందుకుంటాయి ఇహలోక కామనలు తగ్గుతాయి ఇంక మోకాళ్ళు వచ్చిన తర్వాత వీడు పిక్నిక్కి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు ఇంట్లో కూర్చుంటాడు ఇంకా కాశీ వెళ్ళి వస్తాడు ఏదో కింద మీద పడి పరలోక కామనలు అప్పటికి కాశీ అంటాడు తీర్థయాత్రలు దానాలు ధర్మాలు పుణ్యం మూట కట్టుకుని పరలోకానికి వెళ్ళాలి అక్కడ లంబార్జ్ అప్సరస పార్టీ కోసం హీ వాంట్స్ టు బి పార్ట్ ఆఫ్ దట్ పార్టీ సో అవి అందుకుంటాయి సో ఇప్పుడు ఏ కామనలు విధులు పెట్టేయాలి మనం ఇహలోక కామనలు విధులు పెట్టి పరలోక కామనం పట్టుకోవాలనుకుంటే అది కాదు ఇట్ ఈస్ నాట్ దాట్ అలాగే వెళ్ళినా భ్రమపడే అవకాశం ఉంది ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ రెడ్ కర్టేల్ యువర్ వాన్స్ ఇహలోక పరలోక కామనలు అనన్నిటినీ కూడా త్యాగం చేసి పారాయి చేసేస్తే ఇంకా కర్మలు ఏం మిగులుతాయి నిత్య కర్మలే మిగులుతాయి నిత్య కర్మానుష్ఠానం కర్తవ్య కర్మలే మిగులుతాయి దీని వైరాగ్యం సకల కామనా త్యాగం ఈ రకం వైరాగ్యం చేసుకుని కర్మయోగంలో కూర్చుంటే ఏమవుతుంది అంతఃకరణ శుద్ధి దానివల్ల ఏమవుతుంది ఆత్మ సాక్షాత్కారం దానివల్ల ఏమవుతుంది జీవన్ముక్తి అమో ఇదేదో బాగుందే అయితే ఈ కర్మలన్నీ వదిలిపెట్టేశాము ఈ కామ్యకర్మలన్నీ వదిలిపెట్టేశాము అంతఃకరణ శుద్ధి తగ్గినంత అవలేదనుకోండి ఆ యోగము సిద్ధించలేదు అనుకోండి సరిగ్గా అప్పుడేమవుతుంది ఉభయ భృష్టుడైపోతాడు అని కదా శంక ఏమిటి ఆ ఉభయ భ్రష్టమేమిటి యలోక భ్రష్టుడేడు పరలోక భ్రష్టుడే ఆ ఓ రకం ఉభయ భ్రష్టత్వం ఇంకో రకం ఉభయ భ్రష్టత్వం ఏమిటి ఇటు భోగాల నుంచి భ్రష్టు ఏంటి మోక్షము లభించలేదు భోగమైనా ఒకటి యోగమైనా ఒకటి భోగాలు వదులుకున్నాడు యోగం చేతికి దొరకలేదు దాంతో ఉభయ భ్రష్టుడే అని ఈ శంక ఇటువంటి శంక ఇది విన్నానికి బాగానే ఉంది కానీ దాంట్లో సత్యము ఏమీ లేదు ఒకప్పుడు ఈ ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఈ డౌట్స్ ఈ ప్రశ్నలు చాలా లాజికల్గా ఉన్నట్టు ఉంటాయి ఎంత పర్ఫెక్ట్ లాజిక్గా ఉన్నాయో అనిపిస్తుంది వినివాడికి అలానే అనిపిస్తుంది చెప్పేవాడికి ఎలాగో అనిపిస్తుంది బికాజ్ హీ బిలీవ్స్ దట్ హీఈస్ వెరీ లాజికల్ సో చెప్పేవాడికి వినేవాడికి కూడా అలా అనిపించవచ్చు కానీ తత్వం తెలుసున్నవాడికి ఈ ప్రశ్న నిస్సారము అని అర్థమైపోతూ ఉంటుంది ఆ ప్రశ్నలో సారమేమి లేదా కాబట్టి ఇటువంటి ఉభయభ్రష్టత్వాశంక అది లేనే లేదు ఉంచేతనే శ్రీకృష్ణుడు హీజ్ కటింగ్ ది క్వశ్చన్ టు సైజ్ కటింగ్ విట్ ఎక్స్అండర్ నో నో నో నో నో డోంట్ నాక్ లైక్ దాట్ దట్ ఈస్ నో ఛాన్స్ ఫర్ నువ్వు అంటున్న దానికి అసలు లేదు అని రెండు సంబోధనలు కనపడతాయి శ్లోకంలో హే పార్థ వృథాయా పుత్ర సంబోధనం మామూలుగా ఈ సంబోధనాన్ని గురించి ఒకసారి అనుకోవడం అలవాటు ఎందుకంటే శ్లోకంలో సంబోధన ఉంది కదా భగవాను వచనము కాబట్టి భగవాను వచనం మీద ఒక ప్రీతితో వ్యాఖ్యానం చేయటం అది ఒక సంప్రదాయం కాబట్టి హే పార్థ అంటే పృథ పుత్రుడా చాలాసార్లు చెప్పాను పూర్వం మాతృ మాతృస్థానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు తల్లి పేరు మీద కొడుకుని స్మరించటము కౌశల్యానందన అని శ్రీకృష్ణుణ్ణి సో యశోదానందన అని కృష్ణు రాముణ్ణి కృష్ణుణ్ణి అలా స్మరించటం ఉంది నందనందన కూడా ఉంది నందనందన లేకపోలేదు అది ఎలా వస్తుందంటే ఒకప్పుడు ఆ ఛందస్సుని బట్టి పోతుంది అక్కడ ఆరు అక్షరాలు కావాల్సి వస్తే యశోదానందన అంటాడు ఐదు అక్షరాలు కావాల్సి వస్తే నందనందన అంటాడు ఛందస్సును బట్టి కూడా పోతూ ఉంటుంది బట్ దేట్ ఈజ్ ఆల్వేజ్ ఫో ఒక ఎంఫోసిస్ అనేది ఉంది మాతృస్థానానికి ఆ గౌరవం ఇవ్వటం అనేది ఉంది అలాగే మీకు ఉపనిషత్తుల్లో కూడా మాతృదేవోభవ ముందు వస్తుంది తర్వాత పితృదేవోభవ వస్తుంది తర్వాత ఆచార్య దేవోభవ ఆ వరసలో ప్రథమ స్థానం అని సో పితృశత గుణం మాత అని ఎక్కడో వాక్యం కూడా ఉంది తండ్రి కంటే ఎక్కువ మర్యాద ఆ భక్తిని మనం తల్లి కలిగి ఉండాలి అని సో ఇలాగ అది అందరికీ తెలుసున్న కాబట్టి తల్లి పేరు మీద అర్జునుడిని సంబోధిస్తే ఆమె యొక్క పుత్రుడు నువ్వు అని సంబోధిస్తే ఆమెకి ఒక మర్యాద ఇచ్చినట్టు హే పార్థ తర్వాత కుంతి చాలా గొప్ప భక్తురాలు కాబట్టి ఆమె కొడుకు నువ్వు అంటే ఆమెకున్న భక్తుల్లో నీకు కొంత వస్తే బాగుంటుందని ఒక సూచన అలాగే కుంతి చాలా సూక్ష్మగ్రాహి ఆవిడే చాలా బుద్ధిమంతురాలు ఆవిడకున్న బుద్ధిశక్తి ఇంత అంత కాదు కాబట్టి ఆమె కొడుకు కాబట్టి ఆమె కొడుకును కుట్టేవు కాబట్టి నీవు ఎంతో కొంత ఆ సూక్ష్మగ్రహత్వాన్ని అలవరుచుకుంటే బాగుంటుంది అని ఒక చిన్న సూచన హే పార్థ చూడమ్మా ఈ కర్మయోగంలోకి ఈ యోగాభ్యాసము యోగ మార్గము యోగ యోగ చాలా పదాలు అంటున్నా అవన్నీ మీకు తెలుసున్న పదాలు ఏదైనా ఉండే సూచనగా చెప్తున్నాను యోగము అంటే జ్ఞానము అర్థం ఆ జ్ఞానానికి ప్రైమరీ కండిషన్ అంతఃకరణ శుద్ధి ప్రైమరీ కండిషన్ ఇప్పుడు నూటన్స్ లాస్ ఆఫ్ మోషను లేకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇటువంటివి మీరు నేర్చుకోవాలన్నట్లయితే అంతఃకరణ శుద్ధి అక్కర్లా అడగరు అలాగా కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కావాలంటే అంతఃకరణ శుద్ధి అడుగుతారా లేదా నీకు డొనేషన్కి కావాల్సిన మూట అడుగుతారా ఎవరు అడుగుతారు వీడికి అసలు మార్కు లేకపోయినా పర్వాలేదు మూట మోటకు వచ్చే అని చెప్తాడు మార్కు లేకపోయినా పర్వాలేదు నువ్వు వచ్చేసే నేను ఎంసెంటర్ ఎంఏ పాస్ కాదు పర్వాలేదు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉందా ఉంది చాలా వచ్చేసాను నువ్వు డబ్బులు కట్టేసేస్తే ఇంక నీకు ఎందుకు నువ్వు జాయిన్ అయిపోకాలి కాబట్టి క్వాలిఫికేషన్స్ అవి చూడమే చూడటం లేదు చూడాల్సిన క్వాలిఫికేషన్స్ కూడా చూడటం లేదు అలాంటి వాళ్ళు శుద్ధి చూస్తారా పూర్వకాలం కాండక్ట్ సర్టిఫికెట్ ఒకటి ఉండేది ఇప్పుడు దాని విలువ బాగా తగ్గిపోయింది కాండక్ట్ సర్టిఫికేట్ విలువ పూర్వకాలం మార్కులు అంటే అన్ని సబ్జెక్టుల్లో మార్కులు చూసేవారు ఇంగ్లీషు తెలుగు సంస్కృతం హిందీ నాలుగు భాషలు జరిగించేవారు వీటి చేత అన్ని మార్కులు చూసేవారు అన్ని పాసవాళ్ళు కానీ ఇప్పుడు భాష యొక్క ప్రాధాన్యం బాగా తగ్గిపోయింది తర్వాత పూర్వకాలం మోరల్ అనే క్లాస్ ఒకటి ఉండే అనే క్లాసు మీరు టైం టేబుల్లో రాసుకునేప్పుడు పొద్దున్న మూడు పీరియడ్లు సాయంకాలం రెండు పీరియడ్లలో లక్ష్మీవారం గురువారం నాడు ఫిఫ్త్ క్లాసు నీటి క్లాసు ఎప్పుడు ఆ క్లాస్ ఒకటి ఉండేది థర్స్ డే ఫిఫ్త్ క్లాస్ నీటి క్లాసు ఒక డ్రిల్ క్లాసు ఒక డ్రాయింగ్ క్లాసు ఒక నీటి క్లాసు ఉండి తీరింది ఇప్పుడు ఏమున్నాయి ఇప్పుడు డ్రిల్ క్లాస్ లేదు డ్రాయింగ్ క్లాస్ లేదు నీటి క్లాస్ లేదు సో ఎంసెట్ క్రాష్ కోర్సు ఇంటర్మీడియట్ పాఠం కూడా అక్కర్లా ఎంసెట్ క్రాష్ కోర్సు ఐఐటీ క్రాష్ కోర్సు చెప్పేసుకుంటూ ఉంటే క్వశ్చన్ బ్యాంకు ఎదురుకుండా పెట్టుకుని క్వశ్చన్సు సమాధానాలు క్వశ్చన్స్ ఆన్సర్సు మార్కుల మూట కావాలి ఇదంతా ఇదో రకం సో ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనమాట ఇదంతా ఇదో యుగం వేదాంతానికి కొన్ని పుస్తకాలు పోగేయటం వాటిని కంఠస్థం పెట్టడం అది కాదు వేదాంతం అంటే వల్లి వేయటం కాదు వేదాంతం అంటే ఆచరణ ప్రధానంగా జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాల్సినటువంటి అంశం కాబట్టి అంతఃకరణ శుద్ధి అనేది దీనికి మౌలికమైన ప్రీ కండిషన్ ఆ అంతఃకరణ శుద్ధి ఎలా వస్తుందండి మీరేమో జీవితం అంతా కామ్యకర్మలు చేసుకుంటూ కూర్చుంటే అక్కడి నుంచి వస్తుంది రాదు ఎందుకంటే కామనయే కాలుష్యం మీరు కామన చేసారంటే అది కాలుష్యం ఇప్పుడు ఎలక్షన్లో ఫలానా పార్టీ నెగ్గాలని పొద్దున్న లేవగానే మీరు కోరిక మీకు కలిగింది అంటే మీ మనస్సులో కాలుష్యం వచ్చేసింది దట్ ఈస్ కాలుష్యం ఏ పార్టీ నెగ్గినా అది ఈశ్వరుని యొక్క కృపే అని స్వీకరిస్తే అది శుద్ధమైన అంతఃకరం ఈశ్వరుని అనుగ్రహం ఎవళ్ళు నెగ్గరు ఎవళ్ళు ఓడరు ఎవరు నెగ్గినా ఎవరు ఓడినా దాని వెనకాల ఈశ్వరుని యొక్క ఒక హయ్యర్ పవర్ యొక్క ఒక విల్ ఒకటి ఒక డిజైన్ ఒకటి ఉంది ఆ మహాశక్తి ఆ శక్తి ఈ జగత్తుని సకల ప్రాణుల యొక్క మూమెంట్ని నడిపిస్తోంది ఆ శక్తికి యొక్క అనుగ్రహం చేతను నెగ్గివాడు నెగ్గితాడు ఓడివాడు ఓడుతాడు ఓడిన వాటికి ఓడటం అనుగ్రహం నెగ్గిన వాటికి నెగ్గడం అనుగ్రహం అలా స్వీకరిస్తే అది అంతఃకరణ శుద్ధి అంటారు కానీ నాకు ఈగో మా వాళ్ళు వీళ్ళు వీళ్ళు నెగ్గాలంటే స్వా తన వాడు పరాయి వాడనైపోతే అది అంతఃకరణ శుద్ధి అవుతుంది తర్వాత ఆల్రెడీ రిజల్ట్ ఈజ్ ఫిక్స్డ్ ఇట్ ఈజ్ ఫిక్స్డ్ ఇటు ఆ పెట్టిలో ఉన్నది ఇట్ ఈస్ ఫిక్స్డ్ దాని మీద నీ కామన్ అనగా అసలు ఫిక్స్డ్ అయిపోయిన దానికి ఇంకా కామన్ ఏమిటండి ఫిక్స్ కాని దానికి పోనీ కామన్ ఫిక్స్ అయిపోయిన దానికి కామన్ ఇప్పుడు సూర్యుడు అస్తమించరాదు అని మీరు కామన చేస్తే ఎలా కుదురుతుంది అస్తమించేస్తున్నాడు ఆయన అప్పుడే కాబట్టి ఫిక్స్డ్ వాటికి కామన ఉండకూడదు ఫిక్స్డ్ వాటికి ఏముండాలి యాక్సెప్టెన్స్ ఉండాలి స్వీకారం ఉండాలి ఇది శుద్ధి కాబట్టి కామ్యకర్మ అనే మాట మీరు ఎప్పుడైతే అన్నారో అక్కడే అంతఃస్కరణ కాలుష్యం వచ్చేసింది సో అంతఃస్కరణ శుద్ధి కర్మయోగానుష్ఠానం చేస్తుంటే అంతఃకరణ శుద్ధి వస్తుంది క్రమంగా అప్పుడు శుద్ధమైన అంతఃకరణ ఉంటే చాలదు లేచు శుద్ధంగా ఉంటే చాలదు ఒకసారి నేను ఎక్కడికో వెళ్ళాను ఆకలిగా ఉంది భోజనం టైము ఎవరిలో ఉన్నారు మరి ఇంకా అక్కడ హోమాలు అవుతున్నాయి ఇప్పుడు సాయంకాల హోమాలు యజ్ఞం ఏదో నడుస్తుంది హోమాలు అయ్యాక భోజనం చేస్తారా అన్నారు నేను అన్నా అంటే హోమాలు ఈ లోపల పెట్టే అవకాశం ఏమైనా ఉందా అడిగా ఉందని ఇంకా హోమాలు అయ్యేదాకా భోజనం కాదు ముందు పెట్టేయన్న అప్పుడు వాళ్ళు ఎలాగూ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు హవిస్తే తింటారు ఎప్పుడు తిన్నారంటే మూడింటికి తిన్నారు నేను మరి మధ్యాహ్నం పన్నెండు ఇంటికి పంపించాను నాకు నీరసంగా ఉంది నాకు మీరు పెట్టేసాను అంటే మీరు పని ప్లేట్ శుద్ధి చేస్తూ తెచ్చుకోండి అని ప్లేట్ ఇచ్చాడు నేను ఆ ప్లేట్ శుభ్రంగా శుద్ధి చేసుకుని తెచ్చుకున్నావు వడ్డించాడు ప్లేట్ తెచ్చుకుంటాడు ప్లేట్ తిస్తాడా కుట్ చేస్తే ఆటర్కి నేను ఉండబోట్లవా ప్లేట్ శుద్ధి చేసుకోబున్నావు శుద్ధి చేసుకున్నాను నువ్వు వడ్డించలేదు ఇది ఏం పద్ధతి ఇది ఇది ఎలా ఉందంటే అంతఃకరణ శుద్ధి అయిన తర్వాత శ్రవణం లేనట్టుగా అయిపోయింది మా బతుకు ఇక్కడ అంటే అప్పుడు వాడు తీసుకొచ్చి వడ్డించాడు కాబట్టి అంతఃకరణ శుద్ధి అయితే సరిపడదు ఇది స్టార్టింగ్ బాయి శ్రవణం అనధ్యాసనాలు ఉండాలి శాస్త్రాన్ని శ్రవణం చేయాలి శ్రవణం చేయడం అంటే ఏదో చెవులతో విన్నామని అలా కాదు ఆత్మతో వినాలి చెవులతోటి మనస్సుతోటి కాదు ఆత్మతో వినాలి ప్రియుడు ప్రియురాలని కళ్ళతో చూస్తాడా మనస్సుతో చూస్తాడా ఆత్మతో కౌగులించుకుంటాడా ఇంట్లో సో ఇట్ ఈస్ లైక్ గాడ్ సో ఎనీవే అంటే ది ఎంటైర్ పర్సన్ ఈజ్ ఇన్ ఇట్ ది పర్సనాలిటీ ఇట్ ఇస్ రిజాల్వ్డ్ ఇన్ ఇట్ ఆ ప్రేమతో శాస్త్రాన్ని శ్రవణం చేయాలి శ్రవణం చేసిన దాన్ని మననం చేయాలి ఇదంతా యోగంలోకి వస్తే ఇప్పుడు ఇదంతా యోగం గురించి చెప్తున్నాను నేను మననం చేయాలి మళ్ళీ ఆయన ఎప్పుడో శనివారం ఏదో చెప్తాడు లేదు చూసుకుందామని వదిలిపెట్టేయకూడదు అలాగే దాన్ని మననం చేయాలి మిదు ధ్యాసనం చేయాలి ధ్యాన మెడిటేషన్ మెడిటేట్ అండ్ రియలైజ్ స్వామి శివానజీ మహారాజు యొక్క నార ఒక స్లోగన్ మెడిటేట్ అండ్ రియలైజ్ లవ్ అండ్ సెర్వ్ కర్మ యోగ ఫాలోడ్ బై మెడిటేట్ అండ్ రియలైజ్ ధ్యాన యోగ You are on the right track. So, we are going to make that track and start to get that track. You are going to be a good one. If you are going to get it, you will be a good one. You are going to be a good one. You are a good one. I don't want to be a good one. Here are two points. I am going to take a look at the first one. మీరు విధులు పెట్టింది ఏది వర్త్ వైల్ లో ఉన్నది ఏది కాదు యు ఆర్ యు హు హనౌన్స్డ్ మీరు త్యాగం చేసింది వర్త్లెస్ త్యాగం చేశారు కాబట్టి మీరు దాని గురించి చింత చేయొద్దు చాలా వాల్యూలు ఏదో త్యాగం చేసేస్తే ఉభయ భ్రష్పత్వం అనే ఆశంకొస్తుంది కదా మీరు ఏమిటి వదిలిపెట్టారు కామన్ అని భయాన్ని వదిలిపెట్టారు అవి ఎప్పుడో వదిలిపెట్టి ఉండాల్సింది అసలు ఈ సలహా రాకముందే వదిలిపెట్టాలి కాబట్టి మీరు విదిలిపెట్టేసింది అయ్యో అన్ని వదిలిపెట్టేసి అని ఆయన బెంగపెట్టుకోవాల్సింది ఏమీ లేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ట్రాక్ మీద నువ్వు ఫస్ట్ స్టెప్ తీసుకున్నాక యు ఆర్ నాట్ గోయింగ్ టు లుక్ బ్యాక్ దీని మీద ఫెయిల్ అవడం అనేటువంటిది లేదు కాబట్టి ఏమైపోయింది ఇక్కడ అర్జునుని ప్రశ్న ఉభయభ్రష్టత్వ శంక ఏదిగలదో ఆ శంకకి బేసిస్ లేదు వాట్ ఈస్ ది బేసిస్ వట్ కుడ్ బి ది బేసిస్ ఏదో విలువైంది వదిలిపెట్టేసి దీంట్లో ముందుకు వెళ్ళలేకపోయాడు అదే కదా దాని బేసిస్ అసలు ఎంటైర్ బేసిస్ తప్పు అక్కడ విదిలిపెట్టింది ఏమీ విలువైంది ఏమీ కాదు అది మిథ్యని విదిలిపెట్టాడు అండ్ ఇక్కడ ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు కాబట్టి అసలు మీకు ఆశంకే తావే లేదు అసలు నో ప్లేస్ ఫర్ ఎన్ని డౌట్ ఎట్ అందుకోసమే శ్రీకృష్ణుడు సమాధానం అంత ఎంఫర్టిక్గా చెప్పుకొస్తున్నాడు హే పార్థ ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ వాడు భ్రష్టుడగుట జారిపోవుట నష్టపోవుట అనే ప్రసక్తి లేదు లేదండి ఆ ప్రసక్తి లేదు ఇప్పుడు క్లబ్లో పేకాట ఆడుకునేవాడు పేకాట మానేసి ఇంటి దగ్గర కూర్చున్నాడు అనుకోండి ఉభయభ్రష్టుడు అయ్యే అవకాశం ఉందా అసలు ఉభయభ్రష్టత్వ ఆశంక లేదు ఎందుకంటే వాడు వదిలిపెట్టేసింది వర్తల స్థింగ్ వదిలిపెట్టేసాడు ఇంకా ఏమి చేయకపోయినా కూడా వాడు సన్మార్గంలోనే ఉన్నాడు ఇంట్లో కూర్చుని కూడా సన్మార్గంలోనే ఉన్నాడు ఉభయభ్రష్టత్వ ఆశంక ఎక్కడ ఉన్నది సిగరెట్ తాగి సిగరెట్ మానేస్తే అయ్యో అది మానేశాం ఇంకోటేదో పట్టుకోలేకపోయాం తాగివాడు తాగుడు మానేస్తే అదేదో విధులు పెట్టేసినా ఇంకోటేదో పట్టుకోలేకపోయాం అలాంటి ఉభయ భ్రష్టత్వాశంకలు ఉంటాయా ఉండవు అంటే మీకు నేను దృష్టాంతం కొంచెం ఎక్స్ట్రీమ్ చెప్పాను బట్ ద పాయింట్ ఈజ్ కామనల్లని వాటి వల్ల వచ్చేటువంటి భయాలని ఛ్యాగ్ చేసేసి మీరేమో నిష్కామ కర్మయోగంలోనూ శ్రవణమన నిదుర్ధ్యాసనాల్లోనూ వెళ్తూ ఉంటే స్పీడ్గా వెళ్ళినా మీరు లక్ష్యాన్ని చేరుకుంటారు స్లోగా వెళ్ళినా లక్ష్యాన్ని చేరుకుంటారు మీరు అసలు వెళ్ళడం మానేసి దాని మీద కూలబడ్డా అదే మిమ్మల్ని లక్ష్యంలో తీసుకెళ్లి పారేసుకుంటారు యు కెనాట్ ఫెయిల్ ఫెయిల్యూర్కి అసలు ఛాన్సే లేదు కాబట్టి అర్జునుడు ఏదో చాలా తెలివైన ప్రశ్న అడిగేసేసేట మీరు అనుకోద్దు ఆ ప్రశ్న విషయం తెలియక వచ్చిన ప్రశ్న ప్రశ్న ఎప్పుడు అలాగే ఉంటుంది ప్రశ్నను తప్పు పట్టేది లేదు కాబట్టి శ్రీకృష్ణుడు చాలా ఎంఫటిక్గా చెప్తున్నాడు ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ వినాశం అంటే హలోక ఫలాల్ని జారు జారబెట్టి చేశాడు పరలోక ఫలాల్ని వదులుకున్నాడు అయ్యో పాపం అని నువ్వు ఏమీ వెంగపెట్టుకోవాల్సింది ఏమీ లేదు ఇహలోకంలో ఒక సమయం సందర్భం లేకుండగా ఆ తృష్ణకి ఒక హద్దు ఆపు లేకుండగా ధనము వెంట భోగాల వంట పడివాడు వాడు వాడు ఏం తెలియనివాడవాడు వాడు తెలివైనవాడు ఏమీ కాదు ఈ పుణ్యం చేస్తే ఆ స్వర్గం వస్తుంది ఆ భోగం వస్తుంది అంటూ స్వార్థపరుడై కర్తయ్యై భోక్తయ్ ఏవో దేవతారాధన చేసి వాడు వాడని వాడు తెలివైన వాడని మీరు అనుకుంటే వాడు తెలివైనవాడు కాదు వాడు బుర్రలైన సమాచారం కాబట్టి యహలోకంలో ఒక కర్మయోగాష్ఠానం నిష్కామ కర్మయోగానుష్ఠానం చేయటం గీతాశాస్త్రాన్ని శ్రవణం మననం నిధిధ్యాసనం ధ్యానం చేయటం ఇది యలోకాన్ని నష్టపోవడమో పరలోకాన్ని నష్టపోవడమో అనే మాటే లేదు అసలు హూ టోల్డ్ యూ ఇట్ ఈజ్ ఆల్ రాంగ్ కాబట్టి కామ్యకర్మల్ని చేసుకుంటే కూర్చుంటే వాడు తరలోకం హీఈస్ గెయినింగ్ సమ్థింగ్ గ్రేట్ అని అనుకుంటే నువ్వు చాలా పొరపట్టుకుంటావు అలాగే ఏవో ధనాన్ని పోగేసుకుంటూ ఉండం భోగాల్ని పోగేసుకుంటూ ఉండడం వాడేదో ఉద్ధరిస్తున్నాడంటే హీఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ వర్త్ మై ఎనీథింగ్ ఎందుకంటే ఈ ధనము ధనము చేత సంపాదించదగిన భోగములు అంత అంత బల్బజములు అంత అల్పములు విలువ లేనివి అవే కాని మరొకట్లేదు దట్ ఈస్ ది ట్రూత్ ఈ సత్యాన్ని మనిషి ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు తేలిక పడతాడు లేకపోతే ఈ సంసారము చాలా హెవీగా థిక్గా పెట్టు హెవీ థిక్ సంసారాలు ఉంటాడు అంటే ఈ సఫర్స్ అండర్ ఇట్స్ వెయిట్ ఆ సఫర్ అవుతూ ఉంటాడు అంచైతే ప్రతి మనిషి కూడా ఉరికే గంభీరంగా ఇలా నడుస్తాడే కానీ వాడి నెత్తి మీద కనపడకుండా ఓ పెద్ద బరువు మూట మోసుకుంటూ నడుస్తూ ఉంటాడు కారులో వెళ్ళిపోతూ ఉంటాడు కానీ నెత్తి మీద ఓ పెద్ద బరువు మూట సంసారం అనే మూట బరువు మోస్తూ ఉంటాడు ఇన్విజిబుల్ సైకలాజికల్ బర్డన్ని క్యారీ చేసుకుంటూ మనిషి బతుకుతాడు ఫ్రీడమ్ ఉండదు ఆ స్వేచ్ఛ అనేది ఉండదు ఫ్రీడమే ఉంటుంది ఉండదు కామనలకి భయాలకి బానిసైపోయి అలాగే కామ్య కర్మల్లో చిక్కుకుని ఉన్నవాడికి వాడికి ఫ్రీడమే ఉంటుంది భయంలో బతుకుతాడు అయ్యో కర్మ సరిగ్గా చేయలేకపోతే నేను నరకానికి పోతానేమో భయపడేవాడు వాడికి ఏం ఫ్రీడమ్ ఉంది సో ఎవరో నన్ను అడిగారు అంటే ఫ్రీడమ్ లేకపోవడం అనేదానికి నేను దృష్టాంతంగా చెప్తున్నా ఏమండి మేమేమో ఫలానా అది పారాయణ చేసుకుంటున్నామో మాకెవడో చెప్పారు ఇది పారాయణం చేయ తర్వాత మొరొకటి కూడా ఉందో అది కూడా చేయమని చెప్పారు అంతటితో డాక్కుండగా అది చేయకపోతే నరకానికి పోతామని చెప్పారు ఇదే ఎలాగారు ఏ పారాయణాలు లేని వాడు బాగా ఉన్నాడు వాడికి ఏ నరకం లేదు స్వర్గం హాయిగా ఉన్నాడు వీడు అసలు అంటూ ఎంతో కొంత మొదలుపెట్టాడు కనుక అది చేసి ఫిఫ్టీ మినిట్స్ పారాయణ చేసి దానికి తోక ఒకటి ఉంటుంది ఫైవ్ మినిట్స్ ఇంటివన్నీ ఎందుకు లేదు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పట్లేదు నేను ఫిఫ్టీ మినిట్స్ పారాయణ ఓపిక్గా చేశాడు ఆ ఫైవ్ మినిట్స్ తోక చేయలేదు వాడు నరకానికి పోతాడు ఏమయా ఈ నరకం అంటే లోకుగా ఉందా ఏమే ప్రతివాడు నరకానికి వెళ్ళిపోవడం ఎందుకు వెళ్ళిపోతాడు నరకానికి ఎదురు వాళ్ళ ధనాన్ని అపహరిస్తే వాళ్ళంతం పుచ్చుకుంటే నరకానికి వెళ్తాడు కానీ పారాయణ చేస్తే ఎందుకు నరకానికి వెళ్తాడు కాబట్టి ఇవ ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది కామ్యకర్మ నుంచి వచ్చింది అలా భయపడిపోతాం దేవుడికి కోపం నా దేవుడి కోపం ఎందుకు వస్తుంది అపరాధం అయిపోతుందేమో ఎందుకు అవుతుంది అపరాధం ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది కామ్యకర్మ నుంచి వచ్చింది ఇదంతా కూడా కాబట్టి కామ్యకర్మ పరిత్యాగం చేయటం ద్వారా వాడేమో నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించటం ద్వారా తేలిక పడుతున్నాడు కానీ ఉభయభ్రష్టుడు అవుతున్నాడనే మాటే తప్పసలు అది తలుచుకుంటేనే ఎంత కష్మిలంగా ఉంది ఈ అసలు ఈ సంకల్పమే బాగులేదని అనిపిస్తుంది అంచేతనే శ్రీకృష్ణుడు కూడా ఏవకారాన్ని వేసి ఏవాంటే అవధారాన్ని అంటారు యలోకంలో కానీ పొరలోకంలో కానీ వాడు నష్టపోతాడనేటువంటి ప్రసక్తి ఏదైతే నువ్వు అది సుఖరాము అంగీకారము కాదు హే తాత అని సంబోధిస్తున్నాడు అంటే ప్రేమతో సంబోధిస్తున్నాడు వరే నువ్వేదో పిచ్చి పిచ్చి సందేహంలో పడ్డావు ఈ సందేహాన్ని వెంటనే త్రోసిపుచ్చు దీంట్లో ఇగు ఇరుక్కున్నా ఉంటే నష్టపోతావు అని ప్రేమతోటి నాయనా అని సంబోధిస్తున్నాడు అర్థాన్ని సంబోధించి హే తాత సాధారణంగా ప్రేమ ఎక్కువయ్యి ఎదుటివాడు నష్టపోకూడదు అనే ఒక అనే ఒక అదుర్దతోటి ఆ ప్రేమభావంతో చెప్పేప్పుడు ఆ సంబోధనలో నాయనా అనే మాట వస్తుంది తాత అంటే గ్రాండ్ ఫాదర్ అనుకున్నారు ఇది తెలుగు తాత కాదు సంస్కృతం తాత ఈ గ్రాండ్ ఫాదర్ గురించి ఏం మాట్లాడతారు ఇక్కడ తాత అంటే నానర్థం వత్స అని అర్థం సో ఎందుకంటే గ్రాండ్ ఫాదర్ అని ఎందుకన్నానంటే జనాలకి గ్రాండ్ ఫాదర్కి ఇచ్చి ఒకటి ఉంటుంది అయిపోయి గ్రాండ్ ఫాదర్ గురించి శ్రీకృష్ణుడు చెప్పాడు అనుకుంటు పోతారేమోనని ఇట్ ఈస్ నాట్ దాన్ని అదే హే తాత అదే హే వత్సా నహి అన్నవి రెండు పదాలు కావు అవే నా హీ వేరువేరు పదాలు కావు వేరువేరు పదాలైతే ఆ హీకి బికాస్ అనేది చెప్పాల్సి ఉంటుంది అలాగే అక్కర్లేదు నహి నా ఎలాగైతే అవ్యయమో నహి కూడా అవ్యయమే అర్థం నాకి అర్థమో నహికి అంతే అర్థం ఓన్లీ థింగ్ ఈజ్ ఎంఫటిక్గా ఉంటుంది నహీ నాట్ ఎటాల్ అనర్థం నాట్ అన్నదానికి నాట్ ఎటాల్ అన్నదానికి తేడా లేదండి నహి అన్నది ఒకే పదం అది అవ్యయము నిపాత నాట్ ఎటాల్ అనర్థం ఏమిటది కశ్చిత్ ఎవడైనా సరే కశిత్ హు సో ఎవర్ ఇ అని ట్రాన్స్లేషన్ కష్టిత్ హుసో ఎవర్ ఇట్ మే బి అంటే అర్థమయ్యేటట్టు తెలుసు అండి సో కుల మత వర్గ వర్ణ దేశ ప్రాంత వివక్షలన్నిటికీ అతీతమైనటువంటి స్టేట్మెంట్ అది కచ్చిత్ అన్నారు యహ కశ్చిత్ ఇటువంటివన్నీ కూడా అలాంటివి ఎస్టు సర్వాణి భూతాన్ని ఆత్మన్యవాను పశ్యతి అక్కడ యహ ఎవడైతే వాడు ఆ ఎవడంటే ఎవడు వాడు ఏ కులవాడు ఏ ప్రాంతం వాడు దేర్ ఇస్ నో సచ్ థింగ్ సో బియాండ్ ఆల్ సచ్ డివిషన్స్ ఈ డివిజన్స్ అన్నీ ఇవి పాలిటిక్స్ రెలిజియన్లో కూడా పాలిటిక్స్ ప్రవేశిస్తే డివిజన్స్ వస్తాయి సో ఈ డివిజన్స్ అన్నిటికీ అతీతంగా హూసో ఎవర్ ఇట్ మేబీ మానవ మాతృడెవడైనా సరే ఈ మార్గంలో అడుగు ముందుకు వేస్తే వాడు తనకు తాను గొప్ప కళ్యాణాన్ని చేసుకున్నవాడు అవుతాడు కళ్యాణక్రత్ ఇప్పుడు కళ్యాణము ఇతరులకి కళ్యాణం చేయడానికి హడావిడి పడితే ఇలాగ ఇతరులకు చేయప్పుడు చేయాలి ఇప్పుడు కొడుకు కళ్యాణం చేయాలి కూతురుకి కళ్యాణం చేయాలి మంచిది చేయాల్సిందే ఎంత ఏం కానీ మనం చేస్తున్నాం అనుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సో మనము ఇన్స్ట్రమెంటల్గా ఉన్నాము ఇప్పుడు నల్లాలోంచి నీళ్లు వస్తాయా అయితే నల్లా నీళ్ళని ఇచ్చేస్తూ ఉంటుందా నల్లా నీళ్ళని ఇవ్వదు నల్ల నుంచి వీళ్ళు వస్తాయి కానీ మనం ఎటువంటి మనం నల్లాంటి వాళ్ళం ఎటు ఎటువంటి నల్ల అంటే ఆ నల్లాకి హ్యూమన్ మైండ్ ఉందనుకోండి సపోజ్ నల్లా అంటే తెలిసిన ట్యాక్ వాటర్ ట్యాక్ దానికి హ్యూమన్ మైండ్ ఉందనుకోండి జస్ట్ ఇమాజిన్ అప్పుడు ఏమనుకుంటుంది స్ట్రీట్ నల్లా వస్తుంటాయి అంటే వీధి గంతకీ ఒక పబ్లిక్ నల్లా ఉంటుంది అదేమనుకుంటుంది ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీ నీళ్ళిచ్చి ప్రాణాలు నేనే నిలబెడుతున్నాను అని అనుకుంటుంది అప్పుడు దానికి ఏమని చెప్పాలి నో నువ్వు పొరపాటు పడుతున్నావు నువ్వు హ్యూమన్ మైండ్ తోటి ఆలోచించి ఇలాంటి పొరపాటు చేస్తున్నావు నువ్వు అందరికీ నీళ్లు నువ్వు ఇవ్వట్లేదు నీలో నీళ్ళ చుక్క కూడా లేదా ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు కాదు మరి నేను ఇస్తున్నా అలా కనపడుతోంది అది సత్యం కాదు మరి నీళ్ళు ఎలా వస్తున్నాయంటే ఒక వాటర్ రిజర్వాయర్ ఒకటి ఉంది అది ఇస్తుంది నువ్వు నిమిత్త మాత్రమే అని ఆ నల్లాకి బుద్ధి చెప్పాలక్కర్లేదా అలాగే మనందరికీ ఆ బుద్ధి చెప్పాలి శ్రీకృష్ణుడు చెప్పాడు నిమిత్త మాత్రం భవ సవ్యసాచిని అని చెప్పాడు అరే సవ్యసాచి ఎడమవైపు బాణాలు వేసి గుడివైపు బాణాలు వేసి వీళ్ళందరినీ కూడా నేనేమో ఇది చేసేస్తాను అది చేస్తాను నేను అంత పొగరు పొద్దాయా నీకు అంత తత్వత్వం నువ్వు పెట్టుకోకు నువ్వు నిమిత్త ఉండు ఆ నల్లలా ఉండు ఆ వేణువులా ఉండు అహంకారం పెట్టుకోకు అహంకరోమి ఇది అహంకార ఆ ఇతరుల యొక్క కళ్యాణము ఆ యంగ్ పీపుల్కి కళ్యాణములు ఈశ్వరానుగ్రహం వల్ల అవుతాయి మనము చేసేస్తూ ఉండము మనం చేసేస్తున్నాం అనుకోకూడదు మనం నిమిత్తమాత్రంగా ఉంటాం కళ్యాణాలు అవుతూ ఉంటాం ఆ జ్ఞానాన్ని మనం చేయగలిగిన కళ్యాణం ఒకటి ఉందండి మనం చేయగలిగిన కళ్యాణం ఒక్కటే కళ్యాణం ఉంది మనం చేయగలిగింది అదేమిటంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని తనకు తాను కళ్యాణం చేసుకుని తద్వారా జగత్తుకు అంతకీ కూడా మీరు కళ్యాణం చేసిన వారు అవుతారు ఇప్పుడు గులాబీ పువ్వు లోకానికి కళ్యాణం ఏం చేయగలదు చెప్పండి సపోజ్ గులాబీ పువ్వు నేను లోకానికి కళ్యాణం చేస్తాను అని ఆ చెట్టును వదిలిపెట్టి రోడ్డు మీద పోయి అనుకోండి దాని బతికేమవుతుంది అది ఏం కళ్యాణం చేస్తుంది గులాబీ పువ్వు లోకానికి చేయగలిగిన కళ్యాణం ఏమిటంటే అది వికసించటం అది వికసించటం ద్వారా Just be what you are. Know what you are and be what you are. That being is knowing there. Be what you are by knowing what you are. That is why they do not do the same thing. They do not do the same thing. They do the same thing. They do the same thing. He is. సూర్యుడు జగత్ కళ్యాణం చేసే పద్ధతి ఏమిటండి హీ ఈజ్ సూర్యుడు ప్రకాశిస్తాడంతే జగత్ కళ్యాణం చేస్తున్నాడు బెంగాన నదికి జగత్ కల్యాణం చేస్తోంది ఎలా చేస్తోంది కిమోట్ పెడుతోందా ఎలా చేస్తుంది జగత్ కల్యాణం ప్రవహించుట ద్వారా తన కర్తవ్యం ప్రవహించటం ఆ ప్రవహించటం ద్వారా జగత్ కళ్యాణం చేస్తోంది ఇప్పుడు హై ఉపాధ్యాయుడు ఉంటాడు ఆయన జగత్ కల్యాణం చేస్తున్నాడా లేదా ఆయన సపోజ్ పిల్లలకి పాఠం చెప్పడం మానేసి జగత్ కళ్యాణ సొసైటీ అని ఒకటి స్థాపించి ఊళ్ళన్ని తిరిగి ఏదో చేయడం మొదలు పెట్టాడని కొన్ని సందాలు వసూలు చేసి అప్పుడు సరే స్కూల్కి సెలవు పెట్టి అప్పుడు ఆయన ఆవనాలు ఏ నువ్వు వెళ్ళి నీ డ్యూటీ చేయముందు ఇది దిస్ ఈస్ అూలియర్ యాటిట్యూడ్ విత్ పీపుల్ వాడు తన డ్యూటీ చేయడు ఏదో సొసైటీకి కళ్యాణం చేస్తాను ఒకసారి ఒక ఒక ఆయన కామకోటి పెద్దవారి దగ్గరికి వెళ్ళి నేను వేదరక్షణ చేయాలనుకుంటున్నానండి అని అడిగారు అంటే ఆయన అన్నారు నీకు ఎంతమంది కొడుకులు అని చెప్పారు ముగ్గురు కొడుకులు సరే అయితే ఇప్పుడైతే మీరు ముగ్గురిని కూడా వేదం చదివిస్తారన్నమాట అని అన్నారే అంటే లేదండి ముగ్గురు కొడుకులు వాళ్ళు చదువులు అయిపోయి పెళ్లిళ్ళు చేసేసి ముందు వాళ్ళలో ఎవరికైనా వేదం చదువుకొని మన వాళ్ళకి ఎవరికైనా వేదం చదివిద్దాం అనుకుంటున్నారా అదే కూడా అనుకోవట్లేదు కొన్ని మీరు ఏమైనా వేదాధ్యయనం చేయాలి అది అనుకోవట్లేదు మరి ఏమిటి వేద రక్షణ చేద్దాం అనుకుంటున్నారు అంటే వేదం చదువుకునే ప్రో ఏదైనా ఉంటే దానికి సంద అనుకుంటున్నాను అండి ఆయన సజ్జన పాపం చందా మనం వెళ్ళి చంద అడిగినా ఇవ్వని వాడికంటే నయం